సోదరం ప్రభా పరిశీదురా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనదులకు దేవ మహిమ స్వరూపికు తండ్రి కృపడానికి గొప్ప దేవ ఈ ప్రభావ తండ్రి గడిచిన కాలం అంత ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడు మీ కృపలు మమ్మల్ని భద్రపరచుకున్నారు అయినా ఇక దినానికి ప్రభావం నూతనమైన కృపలు మాకు అనుగ్రహించినారు అని బట్టి నీకు అందాలిసా నీకే కృతజ్ఞతలు ప్రభావికే స్థుతుల సోతలు అర్పించుకుంటున్నాం గొప్ప దేవ ఎస్ అయ్య ప్రభా నీ నామం బట్టి మేము మీకు మేము కూడుకుంటున్నాం ప్రభా మీ నూతనైన అభిషేక్ మాకు అందరూ దయచేయండి పాటలదారు మీ మహిమ మాట్లాడండి ఈ ఆరాధనంతలో ప్రభావ మీరే ఆధిపత్య నడిపించండి సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ఏసు క్రీస్తు పరిషద నామార్థిస్తున్నాం తండ్రి నా ప్రభువా నా జీవితం నికే నా జీవితం అంక నా ప్రాణప్రియుడ నాయసు ప్రభువా నీ సత్యము సాయములో నీ నీతిని నా హృదయములో నీ సత్యము సాయములో నీ నీతిని నా హృదయములో చి ప్రభు దాచి ప్రభు గముగా నూతన గీతము నే పాడేదే పాడేద నా ప్రాణప్రియుడా నాయ ప్రభువ నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం నానుల కో సందేశం మతకార్తలకు ఉపదేశం నానులకు సందేశం మతకార్తలకు ఉపదేశం ర్ధము కాకపోయనే అర్ధము కాకపోయనే పతి తాందరు నీ జలము త్రాగి రే త్రాగి నా ప్రాణ నా నాయూ ప్రభువా నా జీవితం అంకిత నీకే నా జీవితం నా నాయని కున్న తాళంపులో బహువి సారములైయున్నవి యడ నీకున్న తలంపులో బహువిస్తారములన్నవి వాటిని వివరించి చెప్పాలనే వాటిని వివరించి చెప్పాలనే అవి అన్నియును లెక్కకు మించిన ఉన్నవి నా ప్రాణ ప్రియుడ నాయూ ప్రభువా నా జీవిత అంక నీకే నా జీవితం అంకిత హుయా సువాత ని కూడదు ండనే గ్రామ అసలుండనే కూడదు స్వార్థందని ఊరు ఉండనే కూడదు సంఘములే గ్రామం Asanundane Kodado Ide, Ide, Ide, Ide, Nāraksyam Ide, Ide, Ide, Ide, Nāshayam Suvārtamdhanibhuru उन न ने कूड़ा दो संघ मुले ने ग्राम असरंडा ने कूड़ा दो ई लक्ष्य साधन लो పెట్టను నా ప్రా సిలు అను మోయచు సమను సహించు ఈ లక్ష సాధనలో పెట్టను నా ప్రాణ సిలు అను శు సం చు సా సాగను ము క్ చా ధను శుభవార్ధను సాగను మును ము క్లు చాట unda ne kuladu sangamune nigramu asalu unda ne kuladu పస్తూ లైనా ఉంటాగా ప్రభుని సేవను విడువను నేను నిందలైనా మోసీ నీతినే నెడు విడువను నేను పస్తూ లైనా ఉంటాగా ప్రభుని సేవను మిడు నేను నిందలైనా మోస్తాగా తినప్పుడు మరువను నేను సాగేదను మును ముందుకు చాటె ధను శుభవార్తను చాటెను సును ముందుకు ను శుభవార్తను సువాతని ఊరు ఉండనే కూడదు సంఘము లేని గ్రామం అసలు ఉండనే కూడదు సురా జగిపో చందగా అండగా దాను కొండగా నా కుండగా ఏసుజముందుగా సాగిపో అండగా నా కుగా bondaga nakunda ga age danu monu munduko చాటేదను శుభవాతను సాగను మును ముందుకు చాటేదను శుభవాతను స్వాతందని ఊరు ఉండని కూడదు సంగములే లేము అసలుండని కూడదు Here, here, here, here, come here Here, here, here, here, come here I'll be the first one undare kodadu sanghamule <laughs> ne gramam asalu undane kodadu suwata andane uru undave kodadu sanghamule <laughs> ne gramam asalu undane kodadu hallelujah ఉద్యకాలము ధ్యానం నిమిత్తము దయచేసి నాతో కూడా పట్టణ గంధము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన పట్టణ గంధము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ట్వెల్వ్ గేట్స్ వేర్ ట్వెల్వ్ పర్స్ ఎవరి was of one pearl and the street of the city was pure gold as it were transparent glass and i saw no temple there in for the lord god almighty and the lamp are the temple of it and the city had no need of the sun neither of the moon to shine in it, for the glory of God did lighten it, and the Lamb is the light thereof. And the nations of them which are saved shall walk in the light of it, and the kings of the earth do bring their glory and honor into it. Pranjish Kunam. ంగపర్లాభ తండ్రి నందంగ దేవే వాక్య భాగాన్ని మా వెనుక దీవించమని ఆశీదించమని ప్రార్థిస్తూ ఆయా తండ్రి నేను నీ వాక్యము చదువుటం నీ వాక్యం ధ్యానించటం అనే తండ్రి వాక్యము నీ బిడ్లైన మాకు దయచేసినందుకు నీకు ఎంతో వదనాలు ఆయా తండ్రి నేను నీ వాక్యంలో ఉన్న ప్రభా మీ వాక్యంలో ఉన్న వాగ్దానం ను ప్రభా త్రి మేము దాని క్లెయిమ్ చేయటానికి మీరే మాకు సహాయం చేయమని తండ్రి నా ఇటి నిరీక్షణ తోటి మేము తండ్రి నిన్న ప్రార్థించేవారుగా ఇటు నిరీక్షణ కలిగి ఉండి తండ్రి నేను నీ దగ్గరకు వచ్చిన వారుగా మాకు చేయమని తండ్రి నేను మా విశ్వాసాన్ని అధికం చేసి తండ్రి నేను దానికి యోగ్యతలో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తూ ఏసు వేడుకుంటున్నాం తండ్రి ఆమె మళ్ళీ ఒక పట్టణంకున్న ఆ విజన్ ఆ విజన్ చూస్తూ యోహాను ఏం చూస్తున్నాడంటే ఈ పట్టణానికి ఉన్న ఒక మంచి స్థితిని చూపిస్తున్నాడు ఎంత గొప్ప స్థితి అంటే ఈ లోకంలో ప్రజలు దేనికైతే ఎక్కువగా విలువ ఇస్తారో దేనికైతే ఈ లోకంలో అతి విలువైన విషయాలున్నాయో వాటిని ఆధారం చేసుకుని పరలోక పరలోకాన్ని వివరించినట్టుగా ఇక్కడ చూడవచ్చు మనం ఈ లోకంలో నా నృత్యాలకి ఎక్కువ విలువ ఇవ్వబడుతుంది అయితే ఆ విలువ ఆ అక్కడ అక్కడ ఎలా ఉంటదనేది చూపించడానికి కోసము మన జ్ఞానం నిమిత్తము ఇక్కడ చెప్పబడింది ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఆ పట్టణానికి ఉన్న పరిస్థితులు అంటే ఏ వస్తువులు వాడబడ్డాయో అవి రాస్తూ ప్రత్యేకంగా అక్కడ చూసిన ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే ఈ ధ్యానానికి అక్కడ ఉన్న స్ట్రీట్స్ ఆ వీధులు బంగారు వీధులు అని రాశారు ఆ వీధులు కూడా ఉట్టి బంగారు వీధులు అని అనొచ్చ కదా కానీ అక్కడ మాట్లాడి ఉపయోగించిన వర్డ్ ఏంటంటే ప్యూర్ గోల్డ్ అండ్ మళ్ళా అక్కడ ఇంకో మాట ఏం వచ్చాడంటే ఇట్ యాజ్ ఇట్ వేర్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటున్నారు ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ లేకపోతే ట్రాన్స్పరెంట్ గోల్డ్ గోల్డ్ కెన్ ఎవర్ బి ట్రాన్స్పరెంట్ బంగారు ఇప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ మెటల్ అండి అసలు ట్రాన్స్పరెంట్ గా ఉండదు అది అర్థం కాదు అది కానీ ఇక్కడ చెప్పిన బంగారానికి అది ట్రాన్స్పరెంట్ గోల్డన్ రాయబడింది అంటే ప్యూరిటీలో ఉన్న ఉన్న ఉన్న అతి ఉన్నతమైన స్థితిని చూపిస్తుంది ఎంత ఎంత ట్రాన్స్ ఎంత ప్యూరిటీ అంటే అది ట్రాన్స్పరెంట్ గా ఉంది అని చెప్తుంది మన వాక్యం చూస్తే ఈ వాక్య భాగంలో ఉన్న ఈ సత్యంలో ఎవరండి ఈ వీధిలో నడిచేవాళ్ళు ఈ వీధిలో నడిచేవాళ్ళు ఎవరంటే సువార్తని అంగీకరించిన వాళ్ళు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడిన మంచి స్థితి కలిగిన వాళ్ళు వాళ్ళకి ఈ ఈ వీధిలో నడవటానికి యోగ్యత అందుకే ఇక్కడ మాట్లాడాడు అన్నమాట ఈ ఇక్కడ ఇక్కడ నడిచే వాళ్ళు ఎవరైతే ఎవరంటే వాళ్ళు ఆ దేషన్స్ ఆఫ్ దెమ్ విచ్ ఆర్ సేవ్ విచ్ ఆర్ సేవ్డ్ ఇరు నాలుగు వచ్చిన విచ్ ఆర్ సేవ్డ్ షల్ వాక్ ఇన్ దైట్ అండ్ ఇంతేకాదు రాజులు సహితము వాళ్ళు అక్కడికి వచ్చి వాక్యం ఏం చూపిస్తుందంటే ఈ ఈ వీధిలో నడిచేవాళ్ళు అంటే ఈరోజు సువార్త ప్రకటించడానికి పోతూ మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే ఆ మనము కేవలము సువార్త ప్రకటించేదే కాదు ఇక్కడ ఒక మంచి ఒక ఒక స్థితిని ఇవ్వబోతున్నాం మనమే కాదు వాళ్ళు కూడా వినేవాళ్ళు కూడా ఒక స్థితికి వెళ్ళబోతున్నారు ఎలాంటి స్థితి అంటే వాళ్ళు ఆ నరకంలో మంటల్లో కాలు పెట్టే బదులు వాళ్ళు బంగారు వీధుల్లో కాలు పెడతారు ఒక రోజు అని ఎంత గొప్ప వాగ్దానము దేవుడు ఈ వాగ్దానము కేవలము ఆ ఈ రక్షణ పొందిన వారే కాదు ఈ రక్షణ తెచ్చిన వారు సహితము అందుకే ఏం చెప్తుందంటే యశాగ్రంథము యశాగ్రంథము యాభై రెండవ అధ్యాయము ఏడవ వచనం హౌ బ్యూటిఫుల్ అప్న్ ద మౌంటైన్ ఆర్ ద ఫీట్ ఆఫ్ హిమ్ దట్ బ్రింగ్స్ దీస్ ద్రింగ్స్ ఆఫ్ గుడ్ దట్ పబ్లి వాళ్ళు శాల్వేషన్ చేసే వాళ్ళ వాళ్ళ పాదాలు ఎంత ఎంత రమ్యమైన ఎంత బ్యూటిఫుల్ ఎంత అందమైనవో అనేది చంపడుతుంది అంటే దేవుని ప్రజలు ఎవరైతే శువార్త ప్రకటించే పాదాలు అంటే ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యము దేవుని బిడల జీవితంలో ఏంటంటే శువార్త ప్రకటించే ఈ శువార్త ప్రకటించే పాదాలని ప్రభు ఎంత ఎంత గొప్పగా వాటిని వివరిస్తున్నారంటే అంటే అయ్యా మీరు మీరు ప్రకటించిన తర్వాత ఈ పాదాలండి ఈ ఇంకెక్కడ ఆనం ఇవి Where is the place? The place. I allow, my, allow the feet of my saints to, to be on, the, on this road, which is transparent. Why? This is transparent. Their lives were transparent before the Lord. They were transparent in their lives. They were transparent in their lives. They were washed. So much washed. What they were washed in their lives, what they were washed in their lives, they were washed. ఎంత ట్రాన్స్పరెన్సీ ఎంత ప్యూరిటీ ఉన్నదంటే ఆ ప్యూరిటీని వివరిస్తూ ఆ ప్యూరిటీని ఆ ప్యూరిటీని ప్రభు ఇక్కడ ఏం చేస్తున్న తిరిగి దానికి ఆ ఒక విలువిస్తున్నాడు ఎలాంటి విలువ అంటే తిరిగి ఒక రివార్డ్ లాగా అనమాట రివార్డ్ ప్రభు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని గనపరిచేవాడుగా ఉన్నాడు వాళ్ళకి ఆ ఒక మంచి ఆ స్థితి ఇచ్చేవాడుగా ఉన్నాడు లేదా ఆయన ఆయన ఆయన కాడి మోసినందుకు ఒక మంచి బహుమానం ఇచ్చేవాడుగా ఉన్నాడు ఏది కూడా ఈ లోకంలో ఉండేది అన్ని కూడా మనం కోల్పోతాం గానీ ఆయన ఇచ్చే బహుమానము నిత్యత్వం అయింది అది కేవలము ఆ నిత్యమైన జీవితమే కాదు నిత్య కాదు పరిశుధాతముడే కాదు ఆ అలాగా మన జీవితంలో ఇచ్చే ప్రతిదీ ఆయనది ఆ ఆత్మీయ నిత్యత్వమైనవి దాన్ని ఎప్పుడైతే మన జీవితాలు కడగబడి ఉంటాయో ఆ కడగబడిన స్థితిలో మనం ఎప్పుడైతే ప్రభు ప్రభుత్వార్తని మనం ప్రకటించే వారగా ఉంటాము దేవుడ్ బిడ్డలకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే ఒక రోజు వస్తుంది యూ అండ్ ఐ విల్ విల్ పుట్ అవర్ ఫీట్ ఆన్ దట్ గోల్డెన్ రోడ్ అండ్ దట్ గోల్డెన్ దట్ ప్యూర్ అంటే నిజంగా ఈ నిజంగా ప్యూర్ గోల్డ్ అని అని ఈ వివరణ ఎగ్జాక్ట్లీ వివరణ అదే వివరణ ఉంటది అని అర్థం but it is it is increasing the expect what is you are expectation and my expectation he is the lord is increasing your expectation you know what it is uh, you want to see this golden you want to see put your feet on this uh, uh, uh, transparent gold me kal betalana nischapadtunava are you? come on this is what i am going to give uh, um. have you have seen a pearl like that alaanti mutthu chusava ikkada na nu gommamulla mutthu alaanti gommam chusava epudaina nu ఎన్నో గుమ్మాలు చూసి ఉంటాం ఈ లోకంలో గుమ్మాలు ఎన్నో రకాలైన కానీ ఈ గుమ్మం లాంటి గుమ్మం కాదని ఆ పట్నము ఆ పట్టణానికి ఉన్న ఫౌండేషన్ ఫౌండేషన్ స్టోన్స్ చూస్తే ఆ ట్వెల్వ్ ఫౌండేషన్ స్టోన్స్ వండర్ఫుల్ ఫౌండేషన్ అనమాట అంటే ఇవన్నీ కూడా ఏం చూపించబడుతున్నాయంటే ఒక దేవుని బిడ్డలు దేవుని బిడ్డల్లో ఏ రకంగా కట్టబడ్డారో వాళ్ళు అపోసల బోధ ఎందు ఏ రకంగా కట్టబడ్డారో ఆ రకంగా ఆ పన్నెండు రాళ్లతోటి కట్టబడటము పన్నెండు గోత్రాలతోటి పోల్చి మనం ఇజ్రాయెల్ దేశస్తుల ఏమి కాదు కాని బై ఫెయిత్ వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ అబ్రాహాం అన్న అబ్రహాం బిడ్డలం కాబట్టి ఆ స్థితిని ఇవ్వటానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు ఆయన అబ్రహాం కి ఏ రకంగా అయితే వాగ్దానం ఇచ్చాడో ఆ ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు ఆకాశ ఆకాశ నక్షత్రాల వల్ల నీ సంతానం లేదా ఇష్ ఇసుక నీ సంతానం అనేట్టుగా ఆ సంతానంలో మీరు నేను ఎవరి రక్షణ పొందిన వారికి ఆ ఈ రక్షణ సువార్త ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో ప్రభు మన జీవితాల్లో ఆ స్థితిలో ఆ ఆ వాగ్దానము మనం క్లెయిమ్ వి ఆర్ ఎలిజిబుల్ టు ఆ స్టేట్ కి ఎలిజిబుల్ మనం అందుకే ఎప్పుడైతే రాళ్లతో కొట్టబడ్డాడో ఆయన ఏం చూశాడంటే ఆ తండ్రిని చూసి ఆ పక్కన యశు ప్రభు కూడా చూస్తున్నాడు బోత్ హీ సీయింగ్ అనేకులు ఆయన చెప్తారంటే యశు ప్రభు ఆ సేవకుడు ఆయన దేవుడు కాదంటున్నారు కదా ఆ ఈ రోజు అదే మాట వస్తున్నాయి ఆయన దేవుడు కాదండి ఆయన అక్కడ ఏం చూపిస్తుంది అంటే ఈ స్టాండింగ్ అక్కడ అక్కడ సెఫన్ అదే మాట అంటున్నాడు ఐ కెన్ సి నేను చూడగలుగుతున్నాను అంటాడు ఇక్కడ ఉన్న ప్రజలేమో ఆయన్ని దూతలాగా చూసినా కూడా రాళ్లతో కొట్టారు దూతలాగా చూస్తున్నారు అరే ఒక దూతవలే ఆయన మొహము దూతవలే ప్రకాశించిందంట ఎందుకు ప్రకాశించింది దూతవలే సువార్త ప్రకటించే వాళ్ళ జీవితాలు అలాగే ప్రకాశిస్తాయని చెప్తున్నాడు అక్కడ ఆ ఉద్దేశంతో ఆ మాట రాశాడు అంటే సువార్త ప్రకటించే వాళ్ళ జీవితాల్లో దేవుడు అలాంటి వెలుగు ఇస్తాడని చెప్తున్నాడు ఇంతేకాదు ఆ వెలుగు ఇచ్చిందే కాకుండా ఆ వెలుగుని ప్రచురం చేసేవారుగా ఉన్నారు ఆ వెలుగు గురించి గొప్ప విషయాలు చెప్పేవారుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఆ గొప్ప ఆ లైట్ అందుకే ఇక్కడ ఏం రాసాడు అంటే ప్రకటన గ్రంథంలో ఆ ఉద్దేశంలో ఆ ఊర్లో ఆ పర్లోక రాజ్యంలో లైటే లేదంట అక్కడ ఆయనే వెలుగు ఆయన వెలుగులోనే వీళ్ళు ఏ వెలుగునైతే ఇప్పుడు దాకా వీళ్ళు ప్రచురం ఆ వెలుగులోనే నితిత్వంలో ఉండబోతున్నారు ప్రభు ఇచ్చిన ఈ భాగ్యం ఎంత గొప్పది కదా ప్రభు నన్ను అలాంటి వాడుగా నన్ను చేయను అలాంటి వాడుగా చేయనను నేను నీ వెలుతు నేను ప్రచురం చేయాలయ్యా నేను నేను యాక్సెప్ట్ చేసిన ఏ వెళుతు నేను యాక్సెప్ట్ ఏ చీకటి నా జీవితంలో తీసేసావో ఆ చీకటి నేను చెప్పే వాళ్ళ జీవితంలో అందరి జీవితాల నుంచి కూడా ఆ చీకటి వెళ్ళిపోవాలయ్యా వాళ్ళ జీవితంలో వెలు వెతురు వాళ్ళ జీవితంలో ఇంకా చీకటి జీవితంలో జీవించే వాళ్ళు కానీ నీ ప్రణాళికలో ఉన్న వాళ్ళు కొందరున్నారు ప్రాబు ఈరోజు నువ్వు అలాంటి వాళ్ళు నాకు చూపించవా నాకు ఎవరైతే నీ ప్రణాళికలో ఉన్నారో నీ రక్షణ ప్రణాళికలో ఉన్నారో వాళ్ళకి నేను చెప్పాలి నీ సువార్త అయ్యా లేకపోతే పందుల ముందు ముత్యాలు రాల్చినట్టుగా ఉంటుంది ఎవరైతే రక్షణ లేని రక్షణ పొందని వారు ఎవరైతే నీ నిన్ను వ్యతిరేకించి నిన్ను ద్వేషించిన వారు ఉన్నారు అయా ను చెప్పావు కదా వాళ్ళు ముందు నన్ను ద్వేషించారు నిన్ను ద్వేషించక ముందు అని చెప్పారు అయా నిజమే ఈ లోకంలో అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వారి గురించి వ్యసన పడక ఎవరైతే రక్షణ రక్షణలో రక్షణ పొందాలని ఆయన ప్రణాళికలో ఉన్నారో అవును వాళ్ళ కోసము వాళ్ళ కోసము ఎంతైనా ఎంత దూరం ప్రయాణమైనా ప్రయాణించాల్సిందే ఫిలిప్ అయితే పరిగెత్తుకొని పోయి దపంసకుండా పోయి కలిశాడు పోయి కలుపు అంటే ఆయనేమో రథం మీద పోతుంటే ఈయన ఏమో దేవుని సేవకునేమో పరిగెత్తమంటున్నాడు ఏం ప్రభువా సేవకుని పరిగెత్తమంటావు ఆ నువ్వు ఏర్పరచుకున్న ఆడనేమో పరిగెత్తమంటావు వ్యక్తినేమో రక్షణ పొందని ఇంకా పొందని వ్యక్తినేమో ఆడేమో మంచిగా ఆ రథంలో నీ బిడ్డనేమో పరిగెత్తుకొని చెప్పు అంటున్నావు ఏం ప్రభు ఇది అవును కష్టపడాలంటున్నాడు నా బిడ్డలు కష్టపడాలి ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే బహమానము మిక్కిలి గొప్పది కంటికి కనిపించలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయానికి గోచరం కాంది నేను ఇచ్చేవాడుగా ఉన్నాను అది సామాన్యమైంది కాదు ఆ బహుమానం ఆ రోజు అంటావు చూసి బాబా ఇంత గొప్ప బహుమానం ఇచ్చేవా పరిగెత్తడం నేను ఎక్కడికైనా పరిగిస్తా నేను ఏమైనా చేస్తాను లే అయిపోయింది అయిపోయింది అప్పుడు ఉన్నప్పుడు నువ్వు చేసి ఏది చేసావో దాని బహుమానం ఏది అయ్యా ఇంకా నంకోసారి పంపిస్తాయని లోకంలో నేను పోయిన ప్రచారం చేస్తాను అంటే అలాంటి అలాంటి పరిస్థితి అంతటి స్థితి వస్తుంది మన జీవితంలో ఎందుకంటే ఆయన ఇచ్చే బహుమానము అంత మిక్కిలి గొప్పది స్టెఫన్ అందుకే యేసు ప్రభుని చూసినప్పుడు రాళ్లతో కొట్టిన బాధకి ఆయన కేకలు వేయలేకపోయాడు ఎందుకంటే ఆయన చూ ఆయన చూసు వల్ల వచ్చే ఆనందము ఆయన రాళ్లతో కొట్టిందేమో వీళ్ళే చూస్తున్నారు అరే రాళ్లతో కొట్టారు కదా అని రక్తం కారిపోతుంది చనిపోతు రాళ్లతో కొట్టి చంపడం ఆ పెట్టల పిట్టలని రాళ్లతో కొట్టి చంపేస్తారు కదా చచ్చిపోతాయి కదా అటా మనిషిని రాళ్లతో కొట్టి చంపేశారు వాళ్ళు అయితే అలాగా యశు ప్రభుని చుట్టూ వల్ల పరలోక దర్శనంలో చుట్టూ వల్ల ఆయనకి అది బాధే అనిపించలేదు నొప్పి అనిపించలేదు ఎంత గొప్ప స్థితి కదా దేవుడి బిడ్డల జీవితంలో ప్రభు చేసే కార్యం ఎంత గొప్పవి ఆయన చూస్తేనే ఆ బాధ లేదంట ఆ నొప్పి లేదంట ఆ భయం లేదంట ఆ కేకలు లేవు సెఫన్ చంపుతుంటే కేకలు కూడా ఇయ్యలేదు సెఫన్ అది ఎంత ప్రభావం ఎంత ప్రభావం తీసుకొచ్చిందంటే ఆ పౌరు జీవితంలో ఆయన్ని దర్శించినప్పుడు ప్రభు ప్రభు ఎప్పుడైతే పౌల్ని దర్శించాడో మనం ఏం చూస్తామంటే పౌలు ఆ అలాంటి రాళ్లతో కొట్టము ముమ్మారు రాళ్లతో కొట్టబడ్డాడు మూడు సార్లు రాళ్లతో కొట్టబడ్డాడు కానీ చనిపోలేదు ఎంత గొప్ప విషయం కదా కాని రుచి చూశాడు రాళ్లతో కొట్టం అనేది రుచి చూశాడు ఆ రోజు ఒకరిని రాళ్లతో కొట్టినందుకు ఆయన అది చూసి ఆయన చూసిన ఇది ఆ స్థితిని మూడు సార్లు రాళ్ళతో కొట్టిన అంత ప్రేమని దేవుడి ప్రేమని రుచి చూశాడు తన జీవితంలో ప్రభు చేసిన ప్రభు చేసిన కార్యము మనము గమనించవచ్చు ఇదంతా మన ఎందుకు మినికిలోకి తీసుకొస్తున్నాడంటే ఇది మన ధ్యానానికి నువ్వు తీసుకొస్తుంటే ప్రభుత్వ నువ్వు చేయబోయే పని అంత గొప్పది నువ్వు పరిచయం చేసే పని అంత గొప్పది దీంట్లో ఉన్న ఆశీర్వాదము ఇంత గొప్పది దీని ఈ రకంగా నేను ఆశీర్దించి నిన్ను ఆ నేను గనపరుస్తాను నేను నిన్ను ఆ నేను ఆ ఆ స్థితిలో ఒకరోజు నువ్వు నాతో పాటు ఆ తెలుసుకోదని ఒక ఒక పాట వింటా ఉన్నాం ఏసన్న ఏసిన పాడిన పాట అదేం చూపిస్తుంది అంటే నేను సీఎం నిన్ను నేను చూస్తాను అని నేను సీఎం లో చూస్తానయా అంటే ఎంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే సీఎం నేను నిన్ను చూస్తా నేను వస్తాను నేను నిన్ను ఖచ్చితంగా చూస్తాను ఎట్లా చూస్తాను ఆ నువ్వు ఎట్లున్నావో అలాగే చూస్తా నేను అంటే ఒక మంచి స్థితిని ఆ ఆ స్థితిని బట్టి ఆ వాగ్దానం బట్టి ఏం చెప్పడుతుందంటే ఈ లోకంలో ఎంత ఎంత పరు పంద్యమైనా సరే పరిగెత్డానికి సిద్ధమే అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఎఫ్ సి రాష్ట్రపతిగా అధ్యాయం పదిహేను వచ్చనంలో సువార్త ప్రకటించే అంటే సిద్ధ జోడు అని అంటాడు అంటే ఒక సిద్ధమైన జోడు ఉండాలంట దేవుని బిడ్డలకి అది ఒక ఆయుధముగా చెప్తున్నాడు ఎప్పుడైతే పౌలు ఆ ఎఫ్ఎసి ఆయన ఏ రకంగా అయితే ఆ ఆ రోమా ఖైదీగా ఉన్నాడో ఖైదీగా ఉన్నప్పుడు ఆ అక్కడున్న రోమా ఆ సోల్జర్ ఏ రకంగా అయితే ఆ డ్రెస్ వేసుకున్నాడో ఆ షూస్ చూశాడు ఆయన ఆ షూస్ ఎలాగుందంటే ఆ యుద్ధానికి యుద్ధానికి యుద్ధం ఆ యుద్ధం ఎదుర్కొనే ఒక షూస్ అనమాట అంటే భయపడి వెంటనే ఆ మంచి చెప్పులు ఏం చేస్తాయంటే పరిగెత్తడానికి ఎంతో ఎంతో సహాయపడతాయి ఆ రకంగా అందుకే ఆ పరిగించే పరిగించే వాళ్ళు ఉంటారు ఈ స్పోర్ట్స్ లో వాళ్ళు ఎలాగేసుకుంటారు అంటే రకరకాల షూస్ ఉంటాయి ఫుట్బాల్ ఆడటానికి ఒక షూస్ ఉంటాయి తర్వాత ఈ రన్నింగ్ రేస్ చేసే వాళ్ళకి ఒక షూస్ ఉంటాయి రకరకాల షూస్ ఉంటాయి ఆ షూస్ లో ఎక్కువ స్పీడ్ పరిగించే వాళ్ళు చూసినప్పుడు ఆ కింద మేకులు ఉంటాయి ఆ మేకులు ఏం చేస్తాయంటే జారిపోనివ్వు పరిగించినప్పుడు జారి పడిపోడేవాడు వాడు ఇంకా పరిగి ఇంకా వేగం పరిగించడానికి అవి సహాయపడతాయి అలాంటి అలాంటి పరిస్థితి అనమాట అయితే ఆ రకంగా దేవుని బిడ్డల జీవితంలో దే దేవుని బిడ్డల జీవితంలో ఆ ఆయన ఆయన ఏ స్థితి తీసుకొచ్చే వాడుగా ఉన్నాడంటే ఆయన బిడ్డలు సిద్ధంగా ఉండాలి ఏమండి రేపు రేపు చెప్తాంలేండి సువార్త ఏమండి ఎల్లుండి పోతాంలేండి చాలా సార్లు అనేక మన సొంత లేకపోతే మన తెలిసిన ఆ వాళ్ళు బాగలేదని చెప్పిన తర్వాత మనము ఒక్కసారి ఆలస్యం చేస్తాం మనం ఆ జీవితంలో అలా చాలాసార్లు జరిగినాయి ఆ నేను ఆలస్యం చేయటం వాళ్ళని ఎవరైతే బాగాలేదని తెలిసినప్పుడు తెలవ తెలిసిన తర్వాత రేపు పోతాంలే ఈరోజు రాత్రి అయిపోయింది చీకటి అయిపోయింది ఆ ఇంత రాత్రులు ఏం పోతాంలేం అనుకొని మసలి రోజు మళ్ళీ పోలేకపోవటము తర్వాత వాళ్ళు చనిపోవటం అంటే దేవుడు మనకి మనకి అలాంటి అలాంటి తీసుకొని వస్తాడు ఆ వార్త తీసుకొని వస్తాడు మనం పోయి వాళ్ళకి సువార్త చెప్పినట్లు వాళ్ళకి రెండు మాటలు వాక్యం చెప్పి వాళ్ళకి ప్రార్థన చేయాలని ప్రభు మన దగ్గర మనకి అలాంటి న్యూస్ తీసుకుని వస్తాడు సార్ విస్ దుడ్ నాట్ బి దర్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సువార్త చెప్పు సిద్ధ జోడు అంటున్నాడు అంటే ఒక సిద్ధమైన మనసు ఈరోజు ప్రభు ప్రభు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఎంతో వందనాలు ఆ గ్రౌండ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ఒకటి మనకు తెలుసు ఏంటంటే ఆ ప్రభు ఈ భాగ్యము ఈ స్థితి ఒక ఉద్దేశంగా ఇస్తున్నాడు అని ఒక కార్యం చేయబోతున్నాడు అని ఒక ఎక్స్పెక్టేషన్ దేర్ ఇస్ సమ్ ఎక్స్పెక్టేషన్ ఎస్ లాట్ దేర్ ఇస్ ఇన్ ఎక్స్పెక్టేషన్ అద్దరికి వెళ్దాం అన్నాడు ప్రభు అయ్యా శిష్యులను తీసుకెళ్లి అద్దరికి అద్దరికి వెళ్దాం అయ్యా ఇక్కడే ఉండద్దు అద్దరికి వెళ్ళి అక్కడ అన్నాడు ఆ రీతిగా ఈ రోజు తీసుకెళ్తున్న విధానం బట్టి ఆయనతో వందనాలు చెల్లిస్తూ ఆయన కార్యము ఆయన ఏ కార్యం అయితే మనకి నియమించాడు ఆ కార్యంలో ప్రభు మనకి సహాయపడుగాక ఆమె తండ్రి నమ్ముకు దేవా మాకు ఇచ్చిన సమయం బట్టి నీకెంతో వందనాలు నీకే స్థుతులు జల్లిస్తున్నాం తండ్రి ఆయన ఉదయకాలం ఈ రీతిగా కూడి ఆయన ప్రభా ఆయన ప్రార్థన చేయడానికి ప్రభా మాకు ఈ సమయం బట్టి నీకెంతో వందనాలు నీకే స్థుతులు జల్లిస్తున్నాం ప్రభా తండ్రి నేను గణపస్తూ తండ్రి ఆయన ప్రభా ఇదో ఈ వాక్యంలో ఉన్న వాగ్దానం ఎత్తి పట్టుకుంటూ ఇంత గొప్ప ఇంత గొప్ప పట్టణము తండ్రి నువ్వు సిద్ధపరిచావు ఏ పట్టణంలో అయితే నన్ను కూడా తండ్రి యోగ్యుడిగా ఉంచాలని ఆశపడుతున్నావు తండ్రి నేను కూడా ఆ పట్టణంలో కాల్పెట్టాలని నువ్వు ఇష్టపడుతున్నది నీకు వందనాలు శుద్ధి తెలుస్తున్నావు అందుకే ఇలాంటి మాటలు రాసి పెట్టావు తండ్రి ఆయన నా వినికిల్లోకి నా నా ధ్యానంలోకి తీసుకొచ్చిన ఈ భాగం బట్టి నీకు ఎంతో వదనాలు ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చావు నీకు వందనాలు తన నాతో మాట్లాడుతున్నందుకు నీకు వంద తెలుస్తున్నాను ప్రభా ఏ రకంగా నన్ను ఎంకరేజ్ చేశావు నీకు వందనాలు తండ్రి ఎన్నో ఆటంకాలు స్టార్ట్ అయినప్పుడు తండ్రి ఆయన ఆ వర్షము తండ్రి ఆయన ఒక భయంకరమైన వాతావరణము తండ్రి నేను ఇదంతా తండ్రి ఆయన ప్రభా ఆటాలను తొలగించడానికి నువ్వు ఇచ్చిన ఆత్మను బట్టి నీకు ఎంతో వందనాలు తలంపులు బట్టి వందనాలు తండ్రి నేను ఒక మాట చెప్పావంటే ఆ మాటని నెరవేర్చే వాడుగా ఉన్నావు భూమి ఆకాశం కథించిపోయినాను నా మాటలో పుల్లైన పోదని చెప్పిన విధానం బట్టి నీకు వందనాలు స్థితులు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానాలు నిజం త్రోభ నేను ఇదిగో నేను భూ దిగంతులం వరకు ఎండ్ ఆఫ్ ద వర్ల్డ్ అని చెప్పారు అయ్యా తండ్రి నేను ఎండ్ ఆఫ్ ద వరల్డ్ వరకు మాతో ఉన్నారు మీరు నీకు వందనాలు అయ్యా తండ్రి పోయి ప్రకటించడీ అని చెప్పారు నీకు వందనాలు స్నాభా తండ్రి ఏ ఉద్దేశంగా మీరు తండ్రి మమ్మల్ని పిలిచారో తండ్రి ఏ ఉద్దేశంగా తండ్రి ఆ ఆ వెలుతురు ఆ తండ్రి ప్రచురం చేయాలని ఆశపడ్డారు మా జీవితంలో ఆ చేయడానికి మా జీవితంలో ఎక్కడ కూడా మేము వెనకాడక తండ్రి నేను నీ నీ పిలుతు ప్రచురం చేసేవారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ ఇటు కృపత ఇచ్చేయమని అయ్యా నీ దాసులు బట్టి నీకు వందనాలు తండ్రి నాన్న చంద్రశేఖర్ వందనాలు అయ్యా తండ్రి నానా ఆ రీతిగా తండ్రి నాన్న బ్రదర్ ఆ ఆ చక్రవర్తి వందనాలు బ్రదర్ రవి గారు బట్టి వందనాలు తండ్రి ఆయన బ్రదర్ విజయ్ వందనాలు బ్రదర్ రోని సింహస్ బట్టి వందనాలు బ్రదర్ భాస్కర్ బట్టి వందనాలు అయ్యా నాకు కూడా ఇచ్చిన భాగ్యం బట్టి తండ్రి ఆయన ఇంకా ఎవరైతే రాలేకపోయి ఉంటున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా ఉద్దేశం నెరవేర్చమని ఈ వాక్యానికి ప్రభా నీరు కటి పల్లింపు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా పోతున్న స్థలము తండ్రి హృదయాన్ని సిద్ధపరచండి తండ్రి పొలం సిద్ధపరచండి ప్రభా మంచి నేల మీద పడిన తండ్రి పంట చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వందనాలు తండ్రి నేను ఆ పంటని ప్రభా తి ఒకరోజు ఇది ఒక పిటికిడి విత్తనాలతో తీసుకెళ్లిన వాడు అయ్యా గొప్ప పంటకు వస్తాడని చెప్పారు అయ్యా తండ్రి విశ్వాసంతో వెళ్తున్నాం మా దగ్గర ఉండి పిడికిడి విత్తనాలు కూడా లేవు తండ్రి అయా నీ వైపు చూస్తున్నాం సహాయం చేయండి నీ కార్యం చేయండి తండ్రి ఆయన పోతున్న స్థలం అంతా తండ్రి ఆయన ప్రభా అది ఎక్కడ కూడా ప్రభా తండ్రి ఆయన ఆటంకం లేకుండా సహాయం చేయండి తండ్రి దురాత్మలను గంధించి గద్ధించండి అయా బంధించండి ఏ నామంలో ప్రతి తండ్రి ఆయన ప్రతి మార్గము వంకర మార్గము నేర్గ నేరుగా చేయబడాలని వాక్యం సెలవుస్తుంది అయ్యా ప్రతి ఒంకరు మార్గము తండ్రి ఎవరైనా ఒంకర జీవితంలో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా తండ్రి నేనా అందుకే మీరు లోకానికి వచ్చారు ఆ కార్యము సంపూర్ణం చేసి అయ్యా తండ్రి నేను తెలుసుకోవటానికి సహాయం చేయండి అయ్యా మా దగ్గర ఉన్న తండ్రి ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ తండ్రి ఉపయోగకరంగా చేయండి అవన్నీ కూడా తండ్రి నేను ఎంతో తండ్రి యూస్ఫుల్ గా అది తండ్రి నేను హృదయాలను తాకిట చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ గృపు చూపించండి సహాయం చేయండి తండ్రి నీ ఉద్దేశంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం గృపు చూపించండి తండ్రి మార్గం సహాయం చేయండి ఈ ఉద్దేశం నెరవేర్చి మహిం పొందండి తండ్రి నేను ప్రభా తండ్రి మాకిచ్చిన మాకు ఇవ్వబోయే ఆతిథ్యం ఇచ్చే బిడ్డలను కూడా మీరు ఆకం చేసుకోండి సహాయం చేయండి ప్రభా ఎక్కడ ఉండాలో ఎక్కడ పోవాలో తండ్రి ఆ స్థలాలు ఏ సహోదరు మామూలు నడిపించే వారిగా ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా మీరే నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా రూపు చూపించండి ఈ రీతిగా తండ్రి నేను మా మా సమయం ఎంతో లాభదాయంగా తండ్రి తిరిగి వెళ్లేటప్పుడు అయ్యా తండ్రి నేను ఒకసారి వైపు చూసి అయ్యా నీ నమ్మకత్వం ఎంత గొప్పది అని అయ్యా నీ నమ్మకత్వాన్ని బట్టి అయా నేను శుద్ధించేవారుగా నేను గనపరిచేవారుగా ఈ ఎందు ఆనందించే చేయమని ప్రార్థిస్తూ ఈ భాగ్యం కోసం ఎదురు చూస్తూ విశ్వాసం తోటి ఏ స్వప్తి అంటే వేడుకుంటున్నాం తండ్రి పరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి ఎంతో వందనాలు స్తోత్రాలు ప్రభావి తండ్రి ఇదిగో మరి ఇదిగో ప్రభా ఇదే నాన్ ప్రభా మా కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యాన్ని బట్టి మీకు ఎంత వందనాలు ప్రభా వాక్యం ద్వారా బలపరిచి ప్రభా మమ్మల్ని ఎంతో ప్రభా అయా ఆదరణ కలిగించినందుకెంత వందనాలు ప్రభావం ప్రభా అయా మరి మీరు ఏర్పరుచుకున్నటువంటి ప్రభా యరుశ గుమాల్లో నుంచి ప్రభా ఒక్కొక్క దానికి విలువతో కట్టిన ప్రభా ఈ లోకంలో ప్రభా అం పోగొట్టుకున్నీ ప్రభా అ మీరు అక్కడ తిరిగి వీధుల్లో ప్రభా గుాల ద్వారా మేము నడవాలని ఆ వీధుల్లో మేము ఉండాలని మీతో తిరగాలని అయ్యా మీరెంతో ఆశపడుతున్నారు తండ్రి నీకు ఎంత ప్రభా రీతిగా ప్రభా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభాలో ప్రభా ఎందుకొని ఆయన ఆ ఇంప్యూరిటీని తీసేసి ప్రభా ప్యూరిటీ ప్రభా బాగా స్ఫటిక లాగా ప్రభా స్వచ్చను అయ్యా ప్రభ తెల్లగాను అయ్యా మమ్మల్ని శుభ్రంగాను మీరు ఉంచమని ప్రార్థన చేయొచ్చును తండ్రి మట్టి మల్లిను ప్రభా అ ఏ మరక ప్రభ మాలో ఉండకూడదు ఆయన ఏ కలంకం కూడా మాలో ఉండకూడదు ప్రభా ఆ విధంగా తీర్చిదిద్దమని ప్రార్థన మీరు సహాయకులుగా ఉండండి దేవా ప్రభా ఎదుగున్నాయినా మరి మీ మీ ప్రభా మీ రాజస్వార్థను ప్రకటించడానికి ప్రభా అయా అయా మరి బయట వెళ్తుండగా కూడా ప్రభా అయా మీరు సహాయకులుగా ఉండండి ప్రభా మీ కాపుదారులు మమ్మల్ని అందరినీ ఉంచండి తండ్రి ప్రభా ముఖ్యంగా ప్రభా వాతావరణం అనుగ్రహం ప్రభా మీరు విజయాన్ని అనుగ్రహించారు తండ్రి వాతావరణాన్ని మీరు కంట్రోల్ పెట్టారు తండ్రి మీకు ఎంతో వందనాలు ప్రభా మరి అట్లాగే ప్రభా అయా ఎవరి ప్రభా మేము వాక్యాని మరి చెప్పాలో ఆ ప్రాంతానికి ప్రభా మరి మమ్మల్ని పంపించండి వారిని చూపించండి ప్రభా ప్రభా వారి ప్రభా మీ మాటకు లోబడి అయా మీ వైపు తిరిగి ప్రభా రక్షణ భాగ్యాన్ని పొందడా మీరే ప్రభా కార్యం చేయమని ప్రార్థన చేయవచ్చు తండ్రి వెళ్తున్న ప్రతి బిడ్ వారు ప్రభా విడిచిపెట్టిన కుటుంబాల గురించి కూడా ప్రభా ప్రార్థన చేయవచ్చుండగా ప్రభా వారి కూడా ప్రభా మీరు దర్శించండి ప్రభా మీరు తోడుగా ఉండండి ప్రభా అయా మేము ప్రభా తిరిగి వెళ్ళినంత వెళ్ళినంత వరకు ప్రభా మీరే సహాయకులుగా ఉండండి తండ్రి అయా మేము పరిచయ చేస్తున్న ప్రతి స్థలంలో మీరు ఉండండి మీ మీ ప్రభా మీ కార్యాన్ని చేయండి అయా మీ నామహిమాధమే ప్రభా అయా కార్యక్రమ ప్రార్థన జరుగులాగా ప్రభా ఆ పరిచర్య జరుగులాగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ముఖ్యంగా ఆయన గురించి ప్రభా ప్రార్థించినటువంటి ప్రభావ బిడ్డలని వారిని పంపించండి ప్రభా ఎప్పటికైనా ఉన్న వారిని ప్రభా అయా ప్రాప్తి తీసుకున్న వారిని ప్రభా ఆయా వెనుక తిరగ తిరగని వారి పడిపోకుండా ప్రభా విశ్వాసంలో జారిపోకుండా ప్రభా ఆయా స్థిరంగా వారికి కలిగిందని నిలబడి ప్రభా గురి పరిగెత్తే వారి గొప్ప సాధనాలుగా నీరు వాడుకోమని ప్రార్థించారు ప్రభా ఈ ప్రస్తుత కాలంలో ప్రభా అయా వస్తున్నటువంటి వీటన్నిటి గురించి ప్రభావి విపత్తుల గురించి ప్రార్థించాం తండ్రి అయా నష్టపోతున్న రైతులు మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా అట్లాగే ప్రభా అయా మరి రక్షణ లేకుండా నశించిపోయే వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోనండి వీరందరికీ మీరు ఆదరణకర్తగా ఉండి ఆదరించమని ఏ సైనాములు అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఏంటీ ప్రజా నీ పాదాలు కొందనాలు స్తో చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యాది కాల సమయంలో తండ్రి మిమ్మల్ని దేవా ప్రేమించి మీకు మీ పాసం దిగు రావటానికి అనుగ్రహించిన కృపిక అయినా కొందనాలు మానకే మీ యొక్క మంచితనానికి దేవా ఏ పాటి వాడిని దేవా బిడ్డలతో కలిసి అయ్యా మిమ్మల్ని స్థాయించడానికి మేము వైపు చూడటానికి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి కృపకైనా కొందనాలు చెల్లించుకుంటున్నారు తండ్రి ప్రేమ గలిగిన రాజా మహిళ గలిగిన తండ్రి ఇంతవరకు అయా మీరు అనుగ్రహించినటువంటి సహాయంకి కృపకైనా పొందనాలు కాలం నుంచి నమ్మకమైన దేవా మీరు నడిపిన విధానములకి అయినా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి మేము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడుగా ఉంటున్నారు తండ్రి ఉదయం కాలం మూడున్నర ప్రాంతంలో తండ్రి ఎంతగానో వర్షం అయ్యా రెంగులు తండ్రి అయ్యా నిరుత్సాహపరిచిగా ఉండగా అయ్యా నమ్మకం ఏంటండ్రి మీరు దయచేసినటువంటి ఎండ ఈ యొక్క వాతావరణానికై దేవ ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవ రింగుల తండ్రి వాతావరణానికే మీ కొందా ఆచరించుకుంటున్నాను రింగుల తండ్రి మీ మంచితనానికి మీ కొందనాలు మీ ప్రేమకై మీ కొందనాలు దేవ మెత్తుబడిన వాక్యానికి ఏమి పొందనాల తండ్రి అక్క దేవ స్వచ్ఛందమైనటువంటి స్వచ్ఛమైనటువంటి బంగారు మేలిమి బంగారు దేవా నమ్మకం ఏంటంటే స్ఫటికము పోలినటువంటి ఆ యొక్క వీధులు నమ్మకం ఏంటంటే ఆ పారదర్శకమైనటువంటి ఆ దేవ ఆ బంగారం యొక్క పరిశుద్ధతను దేవ అది శుద్ధిపరచబడినటువంటి రీతిని అత్యున్నత స్థాయిలో దేవా అది శుద్ధతను చూపిస్తుండగా అటు శుద్ధతను మా హృదయాల్లో మీరు కోరుతున్నందుకే మీ వందనాలు దేవ అను ప్రయత్నం తండ్రి మీ పాదాలు స్తోత్రాలు వంద చెల్లించుకుంటున్నాను తండ్రి అన్న జీవితంలో పొదువుగా ఉన్నటువంటి అటు పరిస్థితిని బట్టి మీ పాదాలు పెట్టుకుంటున్నాను తండ్రి అయ్యా కృపణను కలిగించండి సహాయం చేయండి దైనాన్ని కలిగించండి తండ్రి ఆయా యొక్క దికాల సమయంలోని పాదాలు పట్టుకుంటున్నాను తంటే కరోనా వ్యాధి గ్రస్తుల్ని దేవ ఆరోగ్యక్రస్తుల్ని దేవా అయా పంచాల బట్టి ఆఖరి గడియల్లో ఉన్న వారిని వైపు చూస్తున్న దాన్ని సహాయం చేయొక్క పత్తులను బట్టి తుఫాన్లను బట్టి దేవా ప్రేంగుల తండ్రి ఈ యొక్క లాక్డౌన్లో తదితర పరిస్థితులను అయ్యా నమ్మకం ఏంటంటే తండ్రి కొనుగోలు శక్తి కోల్పోయి అత్యంత వివిధ పరిస్థితుల ద్వారా వెళ్తున్నటువంటి కుటుంబాలను పాస్ ఎదురైతే కొట్టుకుంటుండగా అయ్యా జాలి చేసుకోండి కృపణాన్ని గురించండి ఆదరించుకుని ప్రార్థిస్తున్నాం దేవ అనాథులు దిక్కు లేని వారిని అనుకుంటున్నాం దేవ వికలాంగులను తండ్రి స్త్రీలు ఇద్దరు పిల్లలను పాసరైతే కొట్టుకుంటున్నాం బంధకాలలో చిరసాలలో తండ్రి స్థితుల ద్వారా తండ్రి అయా ప్రింగుల తండ్రి నిరుత్సాహ నిరుత్సాహంలో ఉండడం వారిని బట్టి ఈ పాదాలు పట్టుకుంటుండగా కృపణ నిగ్రహించండి అయా సహాయం చేయమని దైని గ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆదరించి లాగిన కృపణను గ్రహించండి రింగుల తండ్రి మహంగళరాజా వెళ్తున్నటువంటి పరిస్థితులను బట్టి వేపు చూస్తున్నాం తండ్రి అయ్యా ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరిని ఏర్పాటు చేస్తున్నారు ఎవరిని కలవాలి ఎవరితోటి మాట్లాడాలి ఎవరెవరికి ఏ ఏ బాధ్యత ఇస్తున్నారు ఏ యొక్క అయ్యా మీ కృపణి చూస్తుండగా సాయం చేయండి తండ్రి అయ్యా నమ్మకమైన సిద్ధపడినటువంటి హృదయాలు అయ్యా ఆఖరి దప్పులు కలిగినటువంటి హృదయాలు మా జీవితాల్లో మనకు తెలిసింది అటు చేతులతోటి వచ్చేవారంగా కాకుండా అయ్యా మీ నామానికి మహిమ ఘనత తెచ్చేవారు కాకుండా సహాయం చేయండి మీ చేతుల్లో పెడుతూ అతుల్లో ఏది కూడా తండ్రి పాడు కాదు అయ్యా నష్టపోతుంది అయ్యా గద్దంగా పోతుండ్రి అయ్యా నీ వైపు చూస్తూ నీ పాదాలు నీ వైపు చూస్తూ అయా మమ్మల్ని మీ పాస నిజి కొట్టుకుంటూ కొద్ది ప్రార్థనగా నా రక్షకుడు నా ప్రభుత్వ సీకరిస్తున్నాము ప్రతి మళ్ళీ అతిమైనంత వేడుకొంచున్నాం తండ్రి ఆమె చేస్తారా పరిషుధుడా మహోన్నతుడా సర్వనతుడా ఈస మీకు బంధనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు జీవన తండ్రి ప్రభానైనా ఈసయ ఈ దినం నా చూడలేకండి మాకైతే ఈ దినం నుంచి నా ప్రభా కృప తండ్రి ప్రభానైనా ఈశ్వరాజ ప్రేమ తండ్రి ఈ దినం మీకు మహిమకరకంగాను మీ చిత్తాన్ని జరిగించే వారంగాను మిమ్మల్ని సంతోషపరచు తండ్రి ప్రభాయన మీ నాన్నే హెచ్చించు అనేకులేదట తండ్రి ప్రభ మాదిరికంగా సాక్షలంగా నిలబడటం నాకు మాకు సహాయం చేయండి ప్రభ ఎదుగుబడిన వాక్యం ప్రకారం నాయనమ్మే సువార్థను చేపట్టి అనేకులకు సువార్థను ప్రకటించచ్చు మేము వెలుగుచు అనేకులను వెలిగించే వరంగా రాకడకు సిద్ధపడే సహాయం చేయండి మీ కాడిని మోయించు అది ఎంతో ఆనందమైనది అది మహాభాగ్యం అని తండ్రి ప్రభ తెలుసుకుని ఉన్నాం ప్రభా తండ్రి వందనాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాగటి మీద చేయి వేసి వెనుకకు తిరుగువాడు నాకు పాత్రడు కాడు అని అనుకుంటున్నాను మేము వెనుకకు తండ్రి ప్రభ నేను మాకు తండ్రి ప్రభా కావలసినటువంటి తండ్రి ప్రభ దానికి సేవ అన్ని విధముల పరిస్థితులను మాకు సహాయం చేయమని వేడుకునే చుట్టా తండ్రి దురాత్మ దృష్ట శక్తుల క్రియలను లైవమని వేటుకునే చుట్టా తండ్రి అవుట్ రీచ్ ప్రయాణమై తండ్రి ఏడుగురితో కలిసిన ఈ తండ్రి మీరు కాచి కాపాడుతూ నడిపిస్తున్నందుకు వందనాలు జల్లిస్తుంటున్నాం ముఖ్యంగా తండ్రి ప్రభు నైనా ప్రతి విధమైన ఆటంకము దురాత్మ దృష్ట శక్తుల సమూహం తండ్రి సువార్థను వితూడుచున్నదో అక్కడ వారికి రక్షణ విను వారికి రక్షణ ప్రభావాల మనసుకు మార్పు తండ్రి మాలో స్థిరత్వము ఆయన దయచే మనం దీవించండి ఆశీర్వదించండి తండ్రి బ్రమ నాయన హైనా మారడుమిల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మ్యాక్సిమం విజిట్ చేయనట్లు అక్కడ ఉన్న పరిస్థితులు నైనా అక్కడ ఉన్న వాతావరణం మీ ఆధీనంలో తీసుకోమని వేడుకొని చుట్టా తండ్రి నాయన రాబో చిన్న శ్రమలు కష్టాలు వీటన్నింటిలో ఎదుర్కొని తండ్రి మీకు సాక్షులుగా నిలబెట్టుటకు మాకు సాయం చేయండి బలపరచండి మేము వాటి వారం దీనికి పనికినను అయినప్పటికీ నీ కృప బ్రభ నీ ప్రేమ दम चुस्क मुंटना गोप कार्य जैशवा ज्ञापक मुटें संपूर्ण श्वास दी आंटे ज्ञापक मुटें संपूर्ण स्वस दिन తోడుగా నెడుకరండి పరిసెక్యూషన్ ప్రార్థిస్తుంటారు నాయన వారిని ఆయన మాకు మాదిరి గ్రహంగా ఉంటున్నారు వారి వల్ల ధైర్యం కోల్పోక మీ సువార్థన చేపట్టి నాయన అనేకులకు మిమ్మల్ని పరిచయం చేసే వారిగా మాకు సహాయం చేయండి బలపరచే ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోళతులకు తండ్రి మహిమ స్థౌరకు దేవాలు స్తోత్రమైన గొప్ప దేవ వాకిందరూ మాత్రం మాట్లాడడం వందలుస్తా అనేకులు ప్రాబ్ పలుపు రాజ్యం తీసుకుని రావాల బాబా ఆయన ఒక అనేక ధైర్యంగా ప్రకటించాను లోకంలో ఎంతో మంది నశించిపోతున్న ప్రభావాలను ప్రకటించాల ప్రభావం బలంగా వాడుకోని ప్రభావం గొప్ప దేవుడు వాకి ప్రభావం తట్ల ప్రభావం మీరు సారాలు ఇంకా నూతనమైన జ్ఞానం మాకు అనుగురించి నడిపించాను ప్రభావంలో ప్రవహించాలని తెలుస్తున్నా ప్రతి ప్రాంతాల్లో మీకు ఆత్మ కనుక తొలగించాను ప్రతి చీకటితో మంత్రం టీ మెన్సి ఈ సినిమా కద్దిస్తే నా ప్రాంతం విడిచిపెట్టుకోమని కాజ్ఞాం దేవాత దేవ నా దేవా ప్రాంతంలో ప్రజలు సంపూర్ణ రక్షణ మాలకు రావాల్సి ప్రభావ తల్లిని వాక్యం ప్రకటించాల ధైర్యం అనే కొలికినైనా మీరేమో సహాయకులు నడిపించిన ప్రభావ నీకు వర్ణాలు ఇస్త ప్రభా మీరేమో సహాయకులు నడిపించిన ప్రభావ దేవత రక్షణకు రావాల్సి ప్రభావ తల్లి మీ లోకంలో ఎంతో భయంకర తీరంగా ఉన్నటువంటి ప్రభావ మీ ఉగ్రత మా మధ్యనే ఉందని నన్ను ఇస్త ప్రభావ తల్లి ఇస్తా ఉగ్రత ఆయన అనే గృహ ప్రభావాలని సత్యం ప్రకటించాల కృత కాపాడుకోవాలని వైమర్య జీవించాలని సహాయపడండి ఆ ప్రభావ తీవ్ర నడిపించిన తాను ఎంతో మంది ఆశించి ప్రార్థించాలను మీరు స్వస్థపరిచిన ప్రభుత్వం సంపూర్ణ స్వస్థత ఆరోగ్యంపైండి వాళ్ళ జీవితాన్ని సమర్పించుకోలేని ప్రతి ఒక్కర్షించుకో రక్షించుకోండి ఐదాంతమకాలు జరిగించిన సహాయకులు నడిపించి వేసే క్రితం నామం మై మార్గమైన ప్రభావం నడిపించవాలి పిడలు స్తోత్రం ప్రభా పరిశుద్ధ మీకు వదనాలను అయినా ఈ యొక్క దినమంతా మీకు నడిపించిన వరకు మీరు నడిపించదు మీకు ఎంతో వదనాలు స్తోత్రాలను అయినా మీరు యొక్క వాక్య ప్రకారంగా మీరు మా తను మాట్లాడినారు దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ ండి స్వస్థపరచండి కుటుంబాలను ఆదరణ ఇచ్చండి కుటుంబాలను పోగొట్టిన వారిని ఆదరించండి స్వస్థేసి ప్రతి చోట సాక్షమని ప్రాం తండ్రి ఆమె పరమైన